శ్రీగురుగ్రో నమ హరి ఓం గణానావామహే ఉపమశ్రవస్తేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వన్నో తిథిస్దనం శ్రీమహాగణాధిపత సశివసమారంభా శంకరాచార్యమ్యమాచార్యపర్య వందే గురు పరంపరా క్షేత్రజ్ఞామాం యుద్ధి సర్వేత్రు భారత క్షేత్రక్షేత్రర్న తద్జ్ఞానం క్షేత్రమును తెలియవాడు క్షేత్రజ్ఞుడు తెలియవాడు అంటే ఏ చైతన్య స్వరూపునకు దేహాది దేహము ఇంద్రియ రూపములైన క్షేత్రము అనుభవానికి వస్తూ ఉంటుందో ఆ క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు నిజానికి అజ్ఞానం చేతనే క్షేత్రజ్ఞునకు ఈశ్వరులకు మధ్యన భేదం భాషిస్తూ ఉంటుంది అజ్ఞానం చేతనే అలా భాషిస్తుంది అజ్ఞానం చేత ఏది అనుభవానికి వస్తుందో అది వాస్తవంగా ఉండదు ఏది వాస్తవమో అది అజ్ఞానం చేత వేయబడుతూ ఉంటుంది ఇప్పుడు మీరు క్షేత్రజ్ఞుడు ఉన్నాడు కదా క్షేత్రజ్ఞుడు ఉన్నాడు సెంట్రల్ సెంట్రల్ అనుకోండి క్షేత్రజ్ఞుడే ఈశ్వరుడు అంటే ఒకవైపు ఈశ్వరుడు ఉన్నాడు ఇంకోవైపు క్షేత్రము గలడు మధ్యలో ఉన్నాడు క్షేత్రజ్ఞుడు ఈ క్షేత్రజ్ఞుడు వాస్తవంలో ఈశ్వరుడి కంటే ఎప్పుడూ భిన్నంగా లేనే లేడు ఎప్పుడూ ఈశ్వరుని భిన్నంగా లేనే క్షేత్రజ్ఞుడు ఏ కాలము కూడా క్షేత్రంతో సంసర్గము కలమాడు కానే కాదు కానీ అజ్ఞానం చేత ఏమవుతుంది క్షేత్రజ్ఞుడు ఈశ్వరుని కంటే విడిపోయి ఉన్నట్టుగాను క్షేత్రముతో సంసర్గము కలవాడు గాను అనిపిస్తుంది కాబట్టి క్షేత్రంతో సంసర్గము కలదు అనే అనుభవం అనే భావన ఏదైతే ధారణ ఏదైతే కలదో అది అజ్ఞాన కల్పితము కాబట్టి క్షేత్రజ్ఞునకు క్షేత్రమును తెలియకయే తప్ప ఎన్నడూ క్షేత్రముతో సంసర్గము ఉండదు క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడి నుంచి ఏనాడూ విడివడి లేడు కానీ అజ్ఞానం చేత భేదము గోచరిస్తూ ఉంటుంది ఈ అజ్ఞానం చూడండి అఘటిత ఘటన పటీయసి మాయా ఉన్నదాని కప్పిపుచ్చుతుంది లేని తోపింపజేస్తుంది లేనిది గోచరించేట్లా చేస్తుంది ఇది అజ్ఞానం యొక్క విలక్షణమైన శక్తి అదో శక్తి అనివే ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏమిటంటే అజ్ఞానము ఎవరికి అజ్ఞానం ఉన్నది క్షేత్రానికి ఉండదు క్షేత్రం జడం కదా అంటే ఇంకా క్షేత్రం జడైతే ఇంకా ఇంకా రెండు ఎలిమెంట్స్ మిగిలే రెండు తత్వాలు క్షేత్రజ్ఞనికైనా ఉండాలి ఈశ్వరుడికైనా ఉండాలి ఈశ్వరుడికి ఉందని అందరూ విన్నానికి కూడా బాగుంటుంది ఎందుకంటే ఈశ్వరత్వమే పొసగదు ఈశ్వరునికి అజ్ఞానం ఉన్నట్లయితే ఇంకా పరిశేషం ఇంకెవరు మిగిలేదు క్షేత్రజ్ఞ మిగిలేదు కాబట్టి అజ్ఞానము క్షేత్రజ్ఞ అది కూడా వేసే గాలి గురించి ఎంత చేయకపోతే అది కూడా వేసే మనకి గాలి వద్దు గాలి అంత శబ్దంతో పాటు వచ్చిన మాట అయితే ఆ గాలి వద్దే వద్దు అజ్ఞానము ఎవరికి అన్నట్లయితే క్షేత్రజ్ఞులకు అజ్ఞానము అని చెప్పాల్సి ఉంటుంది అజ్ఞానము క్షేత్రజ్ఞునకైతే అజ్ఞానముతో కూడి ఉన్న క్షేత్రజ్ఞుడు ఈశ్వరునితోటి అభేదమును ఎట్లు పొందగలుగుతుంది అని ఆ రకంగా దాన్ని అటాక్ చేయటానికి అవకాశం ఉంటుంది అందుకోసం ప్రశ్న ఒకటి లేవనెక్కబడుతోంది అత్ర ఆహా ఈ విషయము ఒక తను ఇలా చెప్పుకున్నాడు ప్రశ్న వేసుకున్నాడు ఎవరి ఒక తను అంటే ద్వైతవాది అని అవిద్య క్యా ఇది ఈ అజ్ఞానము ఎవరికి అని ప్రశ్న వేశారు ఈ పూర్వపక్షం సిద్ధాంతి కమిట్ అవ్వడం అజ్ఞానము క్షేత్రజ్ఞుడికి అన్నాడు అనుకోండి క్షేత్రజ్ఞునికి ఈశ్వరునికి అభేదము అభేదము ఇబ్బందిలో పడుతుంది కాబట్టి అజ్ఞానము క్షేత్రానికి అంటే అది వినడానికి సొంపుగా లేదు ఎందుకంటే క్షేత్రము జడము జడానికి అజ్ఞానం జడానికి జ్ఞానం ఉండదు అజ్ఞానం ఉండదు కాబట్టి సిద్ధాంతి గమనించాడు ఈ ట్రాప్ ని గమనించాడు గమనించి కమిట్ అవ్వడు చూడండి ఎలా వర్క్అవుట్ చేస్తాడు ఎస్య దృశ్యతే తస్యేవా అజ్ఞానము ఎవరికే అంటే ఎవరికి అనుభవానికి వస్తుందో వారికి ఎవరికి అనుభవాలకు వస్తే వారికి నిజానికి చర్చ నడుస్తుంది సరే అజ్ఞానం అనేది ఏమిటంటే అది కేవలము చిత్తునందు ఉండదు ఎందుకని కేవలము చిత్తు అంటే క్షేత్రజ్ఞుడు పరమేశ్వరుడే గనుక కేవలము క్షేత్రమునందు కూడా ఉండదు జడమైన క్షేత్రమునందు కూడా ఉండదు ఎందుకని జడము మరి ఈ అజ్ఞానం ఏమిటి అజ్ఞానము చిడ గ్రంథి చిక్తికి జడములకు మధ్యన ఒక ముడి ఏర్పడు శిక్తికి జడానికి ముడి ఆ చిడ గ్రంథియే అజ్ఞానం నిజానికి జీవుడు అంటే కూడా ఒకవైపు పరమాత్మతో సమానంగా చైతన్య స్వరూపుడే ఉంటాడు మరోవైపు దేహాది ప్రకృతి కార్యములతో సాధారణ్యాన్ని చెందుతూ ఉంటాడు సో పరమాత్మ చైతన్యము జీవ చైతన్యము ఒక్కటే అనే అంశంలో చిత్ స్వరూపుడై ఉన్నాడు కానీ దేహాదులతో తాదాత్మ్యాన్ని చెందుతున్న కారణంగా జడముతో ముడిపడి ఉన్నాడు అటువంటి చిత్ జడముల యొక్క గ్రంథికే పరిచ్ఛిన్నమైన జీవత్వము అని కాబట్టి అజ్ఞానము ఫలానా చోట అని లొకేట్ చేయటానికి వీళ్ళే ఆ చిట్టుకి జడానికి మధ్యన ఒక ముడి ఏర్పడుతుంది ఒక నాకు ఏర్పడుతుంది ఆ నాకికే అజ్ఞానం అవుతాయి అంతేకానే అజ్ఞానము తన దుఃఖహేతు అవుతుంది కేవలము చిట్టు ఉండదు కేవలం జడబ కూడా ఉండదు టూ మచ్ నాలెడ్జ్ మనస్సు జడం క్షేత్రం సో అల్టిమేట్గా మనస్సు నుండే ఉందని చెప్పాల్సి ఉంటుంది అంటే చిత్తు యొక్క ప్రకాశము లేని మనస్సులో కేవల జడమైన మనస్సులో అజ్ఞానం ఉండడానికి వీల్లే కాబట్టి చిత్ర ప్రకాశముతో కలిసి ఉన్న మనస్సు నుండి అజ్ఞానం ఉందని చెప్పాలి దాని పేరే చిత్ జడ గ్రంథి అని అంటున్నాం ఇది అల్టిమేట్ ఆ కంక్లూషన్కి మనం వస్తాం ఇక చర్చను కొనసాగనిద్దాము ృశ్యతే ఇప్పుడు దీంట్లో ఈ ప్రశ్న అడిగే అతను తెలుసుకుందాము అనే ఉత్సాహంతో అడిగిన ప్రశ్న కాదు అది డిఫీట్ చేయటం కోసం వేసిన ప్రశ్న అందుకోసం దానికి రిప్లై ఇచ్చే పద్ధతి కూడా అటువంటి ప్రౌఢవాద రూపంగానే ఉంటుంది నేను చెప్తున్నాను మీరు వినబడుతుందని కంఫర్టబుల్ గా విడగలుగుతున్నారా నేను కంఫర్టబుల్ గా చెప్పలేకపోతున్నా క్యూలు ఏం ఉండదు ఉంటే లేతూ ఉంటాడు అంటే we did lay law putta law idaila otthu to otta they should be arrested and put behind bars par bombard din people like that. what is that you see ha eh? <laughs> huh? విషయాలు బంద్ చేస్తారు వాళ్ళ సరదా కొత్త తీరిన తర్వాత బంద్ అవుతారు అంటే అలాగోలాగా క్షేత్రజ్ఞునికి అజ్ఞానాన్ని అట్టగట్టి క్షేత్రజ్ఞునికి ఈశ్వరునికి ఏదో ఒక భేదాన్ని చూపించి ఆ భేదాన్ని డిఫీట్ చేయటం పర్పస్ ప్రశ్న ఇందుకోసం సమాధానం కూడా కొంత గడుసు సమాధానం అవుతుంది తప్ప జిజ్ఞాసు చెప్పే సమాధానంగా ఉండదు బట్ ఫైనల్లీ డెవలప్స్ ఇంటూ ద రైట్ వేషం కస్య దృశ్యతేజ్ఞానం ఎవరికే అంటే ఎవరికీ అనుభవానికి వస్తే వారికే అది ఎవరు కూడా మీరే చెప్పండి ఎవరికి అనుభవానికి వస్తాం దృశ్యతే ఎవరికి తెలుస్తోంది ఎవరికి తెలియబడుతోందో ఎవరికి అనుభవానికి వస్తోందో మీరే చెప్పండి అని అడిగాడు వృక్షకుడు అత్ర ఉచ్యతే అవిజ్ఞాత దృశ్యతే ఇది ప్రశ్న చూడండి వేదాంత శ్రవణం చేసేటువంటి సాధకులు భక్వాన్ని సూక్ష్ముగా గ్రహించేటువంటి అలవాటు చేసుకో ఇప్పుడు ప్రశ్నలన్నిటికీ సమాధానం ఉండదు రాంగ్ ప్రశ్న తప్పు ప్రశ్న అనుకోండి సమాధానం ఏముంటుంది దానికి ఒకటే సమాధానం ఉంటుంది అదేంటంటే ప్రశ్న తప్పు సమాధానం ఉంది మీకు దృష్టాలు మనం చెప్తాం ఎవరు చెప్పండి నిద్రపోయేది అవగాహన అంటే ఏదో రామారావు సుబ్బారావు పేరున్న దర్శనం అవుతాడు ఒక వ్యక్తి ఆ వ్యక్తి నిద్రపోతున్నారు అని చెప్పగలతాను మీరు చెప్పలే చెప్పలేదు ఎందుకంటే ఏదో నిద్ర వచ్చేప్పటికీ ఆ రామారావు ఉండడు అది రామారావు యొక్క నిద్ర కాద మరి ఎవరి నిద్ర కాబట్టి మీరు ఏమని చెప్పచ్చు అంటే ఎవరిలోకి నిద్రపడితే వాళ్ళదే అది సాధ్యా గమనించారా కాబట్టి ఆ ప్రశ్నకి సమస్య ఉంది అది గమనించాలి అదే అంటారా అత్ర వచ్చి చెప్పి చూడగా వాళ్ళ ధర పెంచేసారు వెళ్తున్నట్టు కస్య దృశ్యతే అనే ప్రశ్న అర్థవంతమైన ప్రశ్న కాదు అది నిరర్థకమైన ప్రశ్న నిరర్థకము అంటే యోగ్యమైన అర్థము లేని ప్రశ్న అని ఒక అర్థము సఫలమైన ప్రశ్న కాదు ఒక ప్రశ్నకి సమాధానం ఒక సందేహము తీరుత తత్వము తెలుగుత అనే ప్రయోజనముతో కూడిన ప్రశ్న కాదు అది చాలా యోగ్యమైన ప్రశ్న అని సిద్ధాంతి అంటాడు కథం రచన అడిగిన వాడికి నచ్చదా మాట అదెలాగా ప్రశ్న తప్పేలాగా దృశ్యతే చే అవిద్య సద్వంతమే పశ్యసి చూడు అవిద్య అనుభవానికి వస్తోందా లేదా అవిద్య అనుభవానికి వస్తోంది అనుకో ఎవడికి ఆ అవిద్య ఎవరికి అనుభవానికి వస్తోందో వాడు కూడా తెలుస్తూనే ఉంటాడు తద్వంతం ఆ విద్యను కలిగి ఉన్నవాడిని కూడా నీకు తెలుస్తూనే ఉంటాడు అంటే ఎవరికి అనుభవానికి వస్తుంది ఆ ప్రశ్న వేసేవాడికి అనుభవానికి వస్తుంది కదా కాబట్టి వాడు ఏమనాలి అజ్ఞానం నాకు అని తెలియచుంది అజ్ఞానం నాకు నీకు తెలుసా కత్రుజ్ఞ స్వరూపులను నేను పరమాత్మ కంటే అభిన్యులను అన్ని తెలుసా తెలీదు కదా నీకే అజ్ఞానం కాబట్టి అజ్ఞానం ఎవరికి నీ ప్రశ్న ఏమిటి అజ్ఞానం నీకు అనుభవానికి వస్తుందా లేదా వస్తుంది మరి ఇంకా అజ్ఞానం ఎవరికి అడుగుతావీ వస్తుందో వారికి అజ్ఞానం ఉంటుంది ఓకే నద్వత్ ఉపలభ్యమానే సా కశా ప్రశ్నో యుక్త చూడండి అజ్ఞానం నీకే నీకే జ్ఞానం కాబట్టి అజ్ఞానము అనుభవానికి వస్తోంది అది నీకు అనుభవానికి వస్తుంది కాబట్టి అజ్ఞానము ఎవరికి అని ప్రశ్నించుత సాగా నువ్వే జ్ఞానమే నీకే అనుభవానికి వస్తుంది నహి గోమతి ఉపలభ్యమానే గవ కశ్న అర్థవాన్ భ ఇప్పుడు అక్కడ ఆ మైదానంలో పశ్చిక మైదానంలో ఒక పది ఆవులు మేస్తున్నాయి ఏమంటే ఈ ఆవులు మేస్తుంటే ఒకడు కట్ట కట్టుకుని అక్కడ నెల కూడా కాపలా కాస్త ఆవులను మేసుకో కాపలా కాస్త ఒక నెల కూడా ఉన్నాడు మీరు అటు మైదానం కనపడుతుంది పది ఆవులు కనపడతాయి మేసుకో కనపడతాయి అక్కడే కట్టపట్టుకుని ఒకడు నిలబడపడి ఉంటాడు వాడు కూడా కనపడుతుంది ఇప్పుడు ఆవులు ఈ ఆవులు యవని ఆవులు అంతా తెలుస్తూనే ఉంది కదా ఈ ఆవులు అని తెలుస్తోంది ఎవని ఆవులు తెలుస్తూ వాడు ఇవ్వబడ్డాడు కదా నేను కట్టుబడుతుంది వాడి ఆవు స్పష్టంగా తెలుస్తూనే ఉంది కదా అదేవిధంగా నీవు క్షత్రజ్ఞతత్వాన్ని తెలుసుకుని ఈశ్వరాభిన అని తెలుసుకున్న లేదు లేదు అంటే మరి మీ ఎందుకు అజ్ఞానము కనబడుతోంది ఈశ్వరుని కంటే భిన్నంగా క్షేత్రజ్ఞులు అనుభవానికి రావడం అనే అజ్ఞానము ఎక్కడుందో కనబడుతుంది అజ్ఞానం ఎవడికి ఉన్నది అనేది కూడా తెలుసుకున్నది అంటే నీకే ఉన్నది ఈశ్వరులు దాని మీద మళ్ళీ ఈ ప్రశ్న అడిగిన వాడు హీస్ ప్రొటెస్టింగ్ ఏమయా అలా చెప్తావు విషమో దృష్టాంత ఈ దృష్టాంతం బాగులేదండి అజ్ఞానము అజ్ఞానము గలవాడు ఆ రెండు అక్కడే ఉన్నాయి అన్నదానికి దృష్టాంతం ఏమిటి ఆవులు ఆవుల కాపలాదారు అది దృష్టాంతం సరిగ్గా లేదండి ఎందుకని గవాంతత్వ పశ్చాత్ ప్రత్యక్ష అపి ప్రత్యక్ష ప్రశ్నోనిరక్ష గోవుల విషయంలో గోవులు ప్రత్యక్షంగా కంటికి కనపడుతూ ఉంటాయి ఆ గోవుల కాపలాదారు కూడా ప్రత్యక్షంగా కంటికి కనపడుతూ ఉంటారు వాళ్ళిద్దరి మధ్య ఉండే సంబంధం కూడా ప్రత్యక్షంగా కనపడుతూ ఉంటుంది ఎందుకంటే వాటి పక్కనే వీడు కట్టెపరుచుకుని నిలబడి ఉంటాడు కాబట్టి వాడు కాపలా కాస్తున్నాడు ఆ గోవు తెలుస్తూ ఆ సంబంధం కూడా కంటికి కనపడుతూ ఉంటుంది ఆ విధంగా కంటికి కనపడేటువంటి వాటి విషయంలో ఈ గోవులు ఎవరివి అని ప్రశ్నించక నేరర్థకమవుతుంది ఎందుకంటే అక్కడ కంటికి కనపడుతూ ఉంటే మళ్ళీ ప్రశ్న ఏమిటి కానీ ఇక్కడ అవిద్య కంటికి కనపడదు అవిద్య గలవాడు కంటికి కనపడదు ప్రత్యక్షంగా తెలిసివి కావు కాబట్టి అవిద్య ఎవరికి అనే ప్రశ్న గోవులు ఎవరివి అనే ప్రశ్న వంటిది కాదు గోవులు ఎవరవి అనేది నిరర్థకమైన ప్రశ్న కావచ్చు కానీ అవిద్య ఎవరికి అనే ప్రశ్న మాత్రం నిరర్థకమైన అవుతుంది తథ అవిద్యా తద్వాం ప్రత్యే విధముగానైతే గోగులు గోమంతులు అంటే గోగులు కలవాడు ప్రత్యక్ష వాడు ఇద్దరు మధ్య సంబంధము స్వస్వామి సంబంధము ఇదంతా ప్రత్యక్షంగా కనపడుతూ ఆ విధంగా అవిద్య అవిద్య గలవాడు ప్రత్యక్షంగా తెలియట్లేదు కాబట్టి నిశ్చయమైనదు ఒకవేళ అవిద్య అవిద్య గలవాడు ప్రత్యక్షంగా తెలిస్తే అప్పుడు ప్రశ్న నిరర్థకం అవుతుంది ఎదో ప్రశ్న నిరర్థకస్యా అని అలా తెలియట్లేదు కాబట్టి ప్రశ్న నిరర్థకము కాదు నేను సమాధానం చెప్పాల్సిన అవసరము ఉన్నది ఈ చర్చ తాత్పర్యం ఇంత చర్చ పూర్తిగా ఏదో పూర్తవుతున్నప్పుడు అనేక సందర్భాల్లో హూ అనే ప్రశ్న తప్పు ఎవరు అనే ప్రశ్న తప్పు నేను సమస్యలు ఉన్నాను సత్సంగాలు అడిగేవారు హూ అని అడిగేవారు దేర్ ఇస్ నో హూ దేర్ ఇస్ ఓన్లీ ఇగ్నరెన్స్ దేర్ ఇస్ నో హూ ఎన్నో చెప్పున్నారా ఇగ్నరెన్స్ ఉంది కాబట్టి హూ ఉన్నాడు అజ్ఞానం చేత దేహాదులతో తాదాత్న్ని చెంది ఒక అహంకారం పుట్టింది అది హూ అహంకారమే హూ లేదంటే కాబట్టి అజ్ఞానము ఎవరికి అనే ప్రశ్న తప్పు ఎందుకంటే అజ్ఞానం వల్ల వచ్చాడు ఆ హూ అజ్ఞానం లేదంటే హూ ఉండమే ఉండడు అర్థమైందండి మీకు కాబట్టి అజ్ఞానం వల్ల వచ్చిన హూని పట్టుకునే అజ్ఞానము ఎవరికి ఏంటి అసలు అజ్ఞానం ఎవరికైనా ప్రశ్న ఎప్పుడు కొసుగుతుంది అజ్ఞానం ఉండాలి అజ్ఞానం ఉండడానికి ముందు ఒకరు ఉండాలి ఓ హూ ఉండాలి అప్పుడు ఈ అజ్ఞానం వాడికి వచ్చి తగులుతుంది అప్పుడు అజ్ఞానము వాడి అజ్ఞానము అని మనం చెప్పచ్చు వాస్తవంలో అజ్ఞానం వచ్చాకనే హూ వచ్చేది అజ్ఞానం లేకపోతే హూ ఉండమే ఉండదు బికాస్ ఆఫ్ ఇగ్నరెన్స్ ఓన్లీ ఎ పర్సన్ అరైజెన్స్ అజ్ఞానం చేత ఎలా ఉంటుంది అజ్ఞానం ఉంటుంది అజ్ఞానం చేత క్షేత్రము తెలుస్తూ ఉంటు ఉన్నా కూడా క్షేత్రం తెలుస్తూ ఉంటుంది తెలుస్తూ ఉండే క్షేత్రంతో తా తక్షణమునందు ఇన్స్టెంట్ గా తాదాత్మ్యం ఏర్పడుతుంది అజ్ఞానం వల్ల క్షేత్ర తాదాత్మ్యం ఉంటుంది ఏర్పడుతుంది ఐడెంటిఫికేషన్ అవుట్ ఆఫ్ దట్ ఐడెంటిఫికేషన్ ఒక పెర్స్ అని తీసుకోస్తుంది వడుహు వడుహు కాబట్టి అజ్ఞానమును అనుసరించి పుట్టే వ్యక్తి ఎవడైతే ఉంటాడో పరిచ్ఛన్నం వ్యక్తి అజ్ఞానం నుండి పుట్టిన పరిచ్ఛన్నం వ్యక్తి అటువంటి పరిస్థితిని తెలుసుకోవటం మానేసి ఈ అజ్ఞానము ఎవరికి అనే ప్రశ్నను లేవనెత్తటమో ఇది సూక్ష్మ దృష్టి కలిగి ప్రశ్న కాదు ఈ విషయాన్ని బోధించటం కోసం శంకరుడు ఒక ప్రశ్న సమాధానము అనే ప్రక్రియను అవలంబిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ ప్రశ్న నిరక్షకము కాదు అని పూర్వపక్షి తన ప్రశ్నను సమర్థించుకున్నాడు ఇప్పుడు సిద్ధాంతి చెప్తున్నారు అప్రత్యక్షేణ అవిద్యావత అవిద్యా సంబంధే జ్ఞాతే ఓకే నీ మాటే ఒప్పుకుంటాము అజ్ఞానము అప్రత్యక్షము ప్రత్యక్షము కాదు ఈ అజ్ఞానమునకు సంబంధం అంటే ఈ అజ్ఞానము గలవాడు ఓహు ఈ అజ్ఞానానికి ఫలానా ఉండే సంబంధం కూడా ప్రత్యక్షం కాదు ఎందుకంటే ప్రత్యక్షమైతే ప్రశ్న ఎందుకు వాడివి అని ప్రత్యక్షం అవుతుంటే ఇక్కడ ఏమైంది అజ్ఞానము ప్రత్యక్షం అవటం లేదు ఈ అనే సంబంధం కూడా ప్రత్యక్షంగా తెలియటలేదు అని చేత నేను ప్రశ్న వేశాము అని చదవడం వాళ్ళు అనుకున్నాడు ఓకే అగ్రీడ్ అయ్యా అజ్ఞానం ప్రత్యక్షం కాదు అజ్ఞానానికి ఫలానా వాడుతో ఉన్న సంబంధం కూడా ప్రత్యక్షం కాదు ఇప్పుడు నేను ఇదిగో అజ్ఞానము ఇది వీడికి చెందినది అని నేను నిరూపించాననుకో దీని ప్రశ్నకు సమాధానంగా నేను నిరూపించాననుకో అప్పుడు ఏం చేస్తా ఉన్నాడు అర్థమైందండి ఎంత ఎంత సమస్య నీకేమిటి నేను అనుకుంటున్నాను నీకేమిటి ఉపయోగం అంటే మేము ఖాళీగా ఉన్నాం కాబట్టి ప్రశ్నలు వేసుకున్నావా ఇంకే పనేమీ లేదు కాబట్టి దొరికేడు కాబట్టి ప్రశ్నలు వేయవా ఏమిటి నీకేమిటి ఉపయోగం నేను నేను పలానావా ఇది అజ్ఞానము పలానా వ్యక్తికి ఈ సంబంధము కలదు అని సమాధానం చెప్తా నేను వల్ల నీకేమిటి ఉపయోగం అనర్థహేతు పరిహర్త్యాస్ ఏమన్నా అలా అడ్డగోలుగా మాట్లాడతాడు అజ్ఞానము అజ్ఞానము బలా ఫలానవాడికి ఉన్నది అని మీరు కనుక చక్కగా మాకు తెలుసు ఉన్నవాడు ఆ జ్ఞానాన్ని ప్రయత్నం చేసుకునేందుకు అవకాశం చిక్కుతుంది ఎందుకంటే అజ్ఞానం ఉంది అని తెలుస్తే అజ్ఞానాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తాడు అజ్ఞానం ఉందని తెలియకుండా ప్రయత్నం చేస్తాడు కాబట్టి అజ్ఞానము ఆ జ్ఞానము ఫలాన వాడికి ఉన్నది అని నిరూపించుట యోగ్యమైన పద్ధతి అది నిరూపించాలి ఇలా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు ఏమిటి ఎవరికో చెప్పండి అజ్ఞానం సిద్ధాంతి ఎస్య అవిద్య సతాం పరిహరిష్యది నీకెందుగా ఎవరికి అవిద్య ఎవరికి అజ్ఞానం ఉంటే వాడు దాన్ని పోవటమే ప్రయత్నం చేసుకుంటాడు నీకెందుకు నీకెందుకు డాక్టర్ గారు తగ్గించుకు వెళ్ళి జ్వరం ఈ ఊళ్ళో టైఫాయిడ్ జ్వరం ఎవరికి వచ్చిందండి లేదు అడిగారు అనుకోండి ఏమంటాడు డాక్టర్ గారు అంటే నేను నీకు లోపుగా కనపడుతున్నాను టైఫాయిడ్ జ్వరం ఎవరికి వచ్చిందని అడుగుతాం కాదండి తెలిస్తే మందు కూడా వేసుకుని తగ్గించుకుంటాడు కదా మరి ఎవరికి వస్తే వాడు తగ్గించుకుంటాడు నీకు తెలుగు కాదండి నాకు వచ్చిందండి మరి ఆ మనదికు చల్లకొచ్చి ఎవరికి అజ్ఞానమో వాడే తొమ్మిదించుకుంటాడు ఎందుకని ఈ సమస్య నను మమే అవిద్యాకే తెలిసింది కదా అప్పుడు సిద్ధాంతే జ్ఞానాసి తర్హి అవిద్యా తద్వంతం చా ఆత్మానం ఆత్మానం అంటే నిన్ను నిన్ను అని అర్థం ప్రత్యేకంగా ఆత్మ కాదు ఆత్మశుద్ధానికి ఆత్మను శుద్ధానికి నీవు అని అర్థం కదా ఆత్మ అంటే నీవు ఆత్మానం నిన్ను సరే మరి ఇంకా సమస్య ఉంది నీకు తెలుస్తూనే ఉంది అజ్ఞానము తెలుస్తుంది అజ్ఞానము నాకు ఉన్నది అని కూడా తెలుసుకోండి రెండు తెలుసుకోనే ఉన్నాయి కదా వైపు ప్రశ్న ఎందుకు దాని మీద పృక్షకుడు జ్ఞానామినపు ప్రత్యక్షేణ తెలుస్తోంది కానీ ప్రత్యక్షం అవుతాడు అంటే అజ్ఞానము ప్రత్యక్షం కావాలి నేను అజ్ఞానము మా ఇద్దరు అజ్ఞానములకు నాకు మధ్యలో ఉండే సంబంధం కూడా ప్రత్యక్షం కావాలి సంబంధం అంటే అజ్ఞానము అది నాకు చెంది ఉన్నది నాకు చెందిన అజ్ఞానము అని సంబంధం స్వస్వామి సంబంధము అంట అది కూడా ప్రత్యక్షము అగుతలేదు అజ్ఞానము ప్రత్యక్షం అగుటలేదు కానీ మొత్తం మీద అజ్ఞానం ఉంది నాకు ఉండదని మాత్రం తెలుసుకోవాలి అంట అనుమాన చేతి జానాసీ కథం సంబంధ గ్రహణం చూడండి అజ్ఞానము ప్రత్యక్షం అగుటలేదు కానీ ఉంది అంటే కానీ ఉన్నట్లు తెలిసింది అంటే అర్థమేంటి అనుమాన ప్రమాణం చేసి తెలిసింది అనుమానం అంటే ఇన్ఫ్లెన్స్ ఇన్ఫ్లెన్స్ చేసి తెలిసింది అనుమాన ప్రమా అంటే పర్వతాన్ని చూసి దాని పై నుంచి వచ్చే పొగని చూసి ఈ పొగని బట్టి ఆ పర్వతం గర్భంలో దాని లోపల నిప్పు గలదు అదే అడిగింది పర్వతము అని ఊహ చేస్తాం దాన్ని అనుమాన ప్రమాణము అంట ఎందుకంటే నిప్పు ప్రత్యక్షంగా కనపడటం లేదు అక్కడ పర్వతం లోపల ఉన్న నిప్పు కంటికి కనపడితే అది అగ్నిపర్వతం అని స్పష్టంగా చెప్పచ్చు అలా కనపడటం లేదు పొగను బట్టి నిప్పు గలదు అని మనం ఊహ చేసుకున్నాం దాన్ని అనుమానము అంట ఇక్కడ అజ్ఞానము అజ్ఞానములకు తనకు ఉండే సంబంధము ఇవి ప్రత్యక్షంగా తెలియట్లేదు కానీ తెలుసుకోండి కేవలం ఏ అజ్ఞానము గలదు అని తెలుసుకోండి నాకు అర్థం ఏంటంటే ఈ అజ్ఞానము తనకు అజ్ఞానమునకు ఉండే సంబంధము కూడా అనుమాన ప్రమాణము చేత తెలియబడుచున్నది అని అర్థం కరెక్టే ఎందుకంటే సంసారం అనేది అజ్ఞానం వల్లనే కలుగుతుంది ఆ సంసారం అనుభవానికి వస్తాం నాకే అనుభవానికి వస్తాం కాబట్టి నా ఉండే అజ్ఞానం కలదు ఆ జ్ఞానం కలవడదు కూడా మీకు అజ్ఞానము దుఃఖహేతువు కాదు అజ్ఞానం యొక్క కార్యమే దుఃఖం లేదు నిద్రపోతా నిద్రలో అజ్ఞానం ఉంటుంది ఏమీ తెలియదు కదా ఏ అజ్ఞానం అంటే ఏమీ తెలియదు నిద్రలో ఏమీ తెలియదు కానీ నిద్రలో దుఃఖం ఏమి ఉందా లేదు ప్రసాద దుఃఖం లేదుగా పైగా ఆనందం కూడా ఉంటుంది అంటే నిద్రలో ఉన్న అజ్ఞానము కార్యకారి కాదు అది తన ప్రభావాన్ని చూపించదు అలా పను నిద్ర లేస్తూనే వేర్చలేకపోయి వీడికి దుఃఖాన్ని కల్పిస్తుంది కాబట్టి జ్ఞానము గలదు అందువల్ల యకత్రుత్వము సంసారము సంసార దుఃఖము ఇత్యాది దోషములన్నీ కూడా అనుభవాలు వస్తున్నాయి కనుక వీటన్నిటికీ మూలంలో జ్ఞానము గలదు నాకే గలదు అని వీడికి అనుమానం చేస్తాం తెలిసింది అని అనుకోవాల్సి నే భూతయా అవిద్యయా తా సంబీతుం శాతు ఉపయోగమైన రంగువాక్య నిర్గో అర్థం చేస్మా అంటే నేను జాగ్రత్తగా చెప్పాల్సి అడుగుతున్నాను నేను చాలా కాషస్ గా చెప్పాల్సి ఉంటున్నాను నాకే ఛాలెంజ్ మీకు ఛాలెంజ్ అంటే నాకే ఛాలెంజ్ అయితే ఒకటి కూడా ఉన్నది మీరు పురాణ కాలక్షేపంలో ఇది అని వర్త వస్తాయి కాశీ విద్య అలాగే వర్త మీరు ఆ మూడ్ లోంచి పైకి వచ్చేసేయాలి పురాణ కాలక్షేప మోదు తీర్థప్రసాదాల మోడు ఈ మోడ్చుకొని ఉంటాయి వాటి వల్ల ఏమీ ఉపయోగం ఉండదు ఈ సందర్భంలో చాలా సూక్ష్మంగా గమనించాలి ఇప్పుడు తెలియబడేది అని జ్ఞేయము అంటారు తెలియవాడు జ్ఞాత చూడండి తెలియబడేది ఉంది కానీ తెలియవాడు మాత్రం లేదు అని పరిస్థితి ఉండదు అలా ఉండదు అలా ఉంటుందండి ఎక్కడన్నా తెలియబడేది ఉంది అంటే అర్థం ఏంటి తెలియవాడు ఉన్నాడు అంతే కదా తెలియవాడు ఉన్నాడు తెలియబడేది లేదు అని కూడా ఉన్నారు అలా కూడా ఉన్నారు తెలివి ఉంది తెలియబడేది లేదు సటిస్ఫాయ్ సటిస్ఫై కానీ తెలియవాడు లేడు జ్ఞాత లేడు ఏమో ఉన్నది అనేది కూడా తప్ప ఎందుకంటే ఇది ఎలాంటిదంటే నార్త్ పోల్ ఉంది సౌత్ పోల్ లేదు మ్యాగ్నెట్ నార్త్ పోల్ ఉంది సౌత్ లేదు అది ఏమన్నా మాట అది తప్పు కదా అది సపోజ్ మ్యాగ్నెట్ ఉంటుంది మ్యాగ్నెట్ ఇక ఉంటుంది మ్యాగ్నెట్ బాల్ మ్యాగ్నెట్ ఇది నార్త్ పోల్ ఇది ఇది ఇది సౌత్ నార్త్ గోల్ ఉండి సౌత్ గోల్ లేకుండా చేయాలంటే ఏం చేయాలి దీన్ని విరిచేసి సౌత్ గోల్ ఎంతో గోడవతలు బాలశాఖ ఇప్పుడు నార్త్ గోల్ ఉంది సౌత్ గోల్ లేదు కనుక్క అనకూడదు అంటే ఇక్కడికి విరిచేస్తే అదే సౌత్ గోల్ అవుతుంది మళ్ళీ ఇది నార్త్ గోల్ ఎందుకంటే సౌత్ గోల్ లేకుండా నార్త్ గోల్ ఉండదు ఇది ఎలాగంటే తూర్పుని కానీ పడవట్లేదు మా ఊళ్ళో తూర్పుని కానీ పడవట్లేదు అంటే కుదరద ముందు కలిసే ఉంటాయి అలాగే జ్ఞాత జ్ఞేయము జ్ఞేయము ఉంటే జ్ఞాత ఉంటాడు జ్ఞాత ఉంటే జ్ఞేయము ఉంటుంది ఓకే ఘటమున్నది అంటే ఘట జ్ఞాత ఉన్నాడు ఘట జ్ఞాతమున్నాడు అంటే జ్ఞేయము ఉన్నది తెలిసిందండి ఎంతో కష్టమే ఉంది అది సరళమైన దీని మీద ఇంకొక స్టెప్ జ్ఞేయము జ్ఞాతను అపేక్షిస్తుంది ఏమండి ఇప్పుడు ఘటమనే జ్ఞేయము జ్ఞాతను అపేక్షిస్తుంది ఎందుకంటే జ్ఞాతం ఉన్నప్పుడే యొక్క జ్ఞేయత్వం సిద్ధిస్తుంది అయితే దీంట్లో ఇది ఎలాగంటే వేరువేరు జ్ఞానములు ఒకేసారి కలుతవు వేరువేరు జ్ఞానములు ఒకేసారి కలుతావు భారీ భార్య అంటారు బాధ్య బాధ్యు కదా పొందా తర్వాత కలుగుతూ ఉంటాయి ఇప్పుడు ఆఖరి దీని దృష్టాన్ని చూడండి ఈ రెండు వ్రేళ్ళు అనే జ్ఞానము ఒకేసారి కలుగుతుంది ఓ క్షణంలో ఈ వ్రేలు యొక్క జ్ఞానం కలుగుతుంది అక్కడికి ఈ వ్రేలు జ్ఞాత జ్ఞేయము దీన్ని తెలుసుకున్న జ్ఞాత అక్కడికి ఆ డైపోల్ అది పూర్తి అవుతుంది ఆ జ్ఞానంతో అది పూర్తి అవుతుంది అప్పుడు నెక్స్ట్ మూమెంట్ లో నెక్స్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సెకండ్ లో ఇది జ్ఞేయము అజ్ఞాత కాబట్టి ఒక జ్ఞేయమునకు ఒక జ్ఞానం ఎప్పుడు అలాగే ఉంటుంది ఇది రెండు బ్రేళ్ళు అనే జ్ఞానం ఎలా వచ్చిందో తెలిసిన మొదటి డైపోల్ జ్ఞాత జ్ఞేయమునకు రెండవ జ్ఞాత జ్ఞేయమునకు మధ్యన గ్యాప్ చాలా తక్కువ ఉంది దాంతో మీకు కంటిన్యూటీ అనేది అనుభవానికి వస్తుంది ఆ విధంగా రెండు బ్రేళ్ళనే జ్ఞానము ఉన్నది అని మీరు తప్ప అవి రెండు బ్రేళ్ళు ఒకే ఏక కాలంలో రెండు బ్రేళ్ల యొక్క జ్ఞానం కలగదు ఏక కాలంలో రెండు ధ్యేయముల యొక్క జ్ఞానం కలగదు రెండు ధ్యేయముల యొక్క జ్ఞానం కలిగిందంటే జ్ఞాపకీ అవి ఒకదాని ఒకటి కలిగింది కానీ మనకేమనిపిస్తుంది కంటిన్యూటీ అనుభవానికి కంటిన్యూటీ కూడా ఫాస్ట్ ఉండడం చేత ఒకే సమయంలో రెండు బ్రేళ్ళు తెలుస్తున్నాయి అని అనిపిస్తుంది దీనికి దృష్టాంతం ఏంటంటే మీరు సినిమాకి వెళ్ళాలనుకోండి సినిమా తెర మీద కొండ ఒకటి కనపడుతూ ఉంటుంది ఆ కొండ అక్కడ స్థిరంగా ఉన్న కనిపిస్తుంది కొండ స్థిరంగా ఏమి ఉండదు ఎందుకంటే సినిమా తెర మీద ఫ్రేమ్స్ ఉంటాయి ఎప్పుడైనా ఫిలిం చూసానా ఫిలిం ఎలా ఉంటుందో ఒక ఫ్రేమ్ చిన్న రెక్టాంగులర్ షేప్ లో ఒక ఫ్రేమ్ ఉంటుంది మళ్ళీ దాని పక్కన ఇంకో ఫ్రేమ్ ఉంటుంది మధ్యలో ఏముంటుంది చిల్లులతో ప్లాస్టిక్ ఎంటీ ప్లాస్టిక్ షీట్ తో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఫ్రేమ్ ఆఫ్టర్ ఫ్రేమ్ ఆఫ్టర్ ఫ్రేమ్ అవుతాయి సినిమా రీళ్ళులో ఆ రీల్స్ మీకు ఫ్లే చేస్తూ ఉంటాను అవి తెర మీద పడతాయి పడ్డప్పుడు మీకు మొట్టమొదట ఒక దృశ్యం ఉంటుంది ఆ దృశ్యం కనబడుతుంది పోతుంది తెర బ్లాంక్ అవుతుంది మళ్ళీ ఇంకో దృశ్యం వస్తుంది అది పోతుంది తెర బ్లాంక్ అవుతుంది మళ్ళీ ఇంకో దృశ్యం వస్తుంది ఇవి సెకండ్ పది ఫ్లేమ్స్ కనుక మీరు ప్లే చేస్తే మీకు స్పష్టంగా ఒక స్ట్రాటిక్గా అంటే కదలకుండా బొమ్మలు పడుతున్నాయి బ్రేక్ అవుతున్నాయి మళ్ళీ ఇంకో బొమ్మ పడింది అది పోయింది మళ్ళీ ఇంకో బొమ్మ పడింది అని మీకు తెలుసు సెకండ్స్ పది బొమ్మలు సెకండ్స్ పద్నాలుగు బొమ్మలు వేశాననుకోండి అప్పుడు కూడా మీకు మోదా ప్లస్ ఓ బొమ్మ పడింది అది పోయింది మళ్ళీ ఇంకో బొమ్మ వచ్చింది అది పోయింది ఇంకో బొమ్మ వచ్చింది అది పోయింది అని తెలుస్తూ సెకండ్కి పదహారు బొమ్మలు వేస్తే మటుకు అది కంటిన్యూస్ గా ఈ సంగతిని థామస్ ఆల్వా ఎడిషన్ కనిపెట్టాడు ఆయన ఎలా కనిపెట్టాడంటే ఒక పుస్తకంలో బొమ్మలు గీవించాడు ఆ పుస్తకం ఆ కాగితాలని ఇలా అనేవాడు ఇలా అన్నప్పుడు ఆ బొమ్మలన్నీ డ్యాన్స్ కి సంబంధించిన బొమ్మలు ఇలా అన్నప్పుడు నిమ్మడంగా అన్నాడనుకోండి ఇలా ఇలా అన్నాడనుకోండి విడివిడిగా బొమ్మలు కనపడతాయి కానీ కొంచెం వేగంగా అన్నాడనుకోండి అది డ్యాన్స్ చేస్తున్నట్టుగా కంటిన్యూస్ గా కనపడతాయి సో విడివిడిగా కనపడడానికి కంటిన్యూస్ గా కనపడడానికి మధ్యలో స్పీడ్ ఎదుర్తుండాలి అని ఆయన వన్ బై సిక్స్ టీ అంటే ఒక్క మధ్యన సెకండ్ లో పదహారో వంతు సమయం ఉంటే అది కంటిన్యూస్ గా కనపడుతుంది కనిపిస్తుంది ఆ విధంగానే మోషన్ పిక్చర్ ని ఆయన మొట్టమొదటి మోషన్ పిక్చర్ కెమెరాని కనిపెట్టాడు ఆ కెమెరాలో తిరుముని సెకండ్ కి పదహారు తిరుగుతుంది చేత్తో తిప్పిందకండ్కి పదహారు ప్రేములు పోయిట్లా తిరుగుతుంది తిరిగితే అక్కడ డ్యాన్స్ చేసుకున్నట్టు చేత్తో ఇంకా తిప్పుతున్నాం ఈ కథ తెలిసిందండి ఈ కథ యొక్క సందేశం ఏమిటి ఏమిటి సందేశం అంటే ఒక జ్ఞేయమునకు ఒక జ్ఞాత రెండు జ్ఞేయములు ఉన్నాయనుకోండి ఎన్ని జ్ఞాతలు ఉండాలి రెండు జ్ఞాతలు ఉండాలి రెండు జ్ఞేయములకు ఒక జ్ఞాత పనికిరాదు ని ఏమవుతుందంటే అదే జ్ఞాత రిపీట్ అయినప్పుడు ఆ కంటిన్యూటీ కారణంగా మధ్యలో గ్యాప్ తక్కువ ఉన్న కారణంగా సేమ్ జ్ఞాత అని అనిపిస్తుంది అది ఎలాగంటే జరమైన కొండ ఉంది అన్నది కదలకుండా కొండ ఉంది అనిపిస్తుంది కదలకుండా ఏమి ఉండదు అక్కడ అది వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది అలా ఉన్నట్టు అనిపిస్తుంది అలాగే ధ్యేయము జ్ఞాత పోతుంది ధ్యేయము జ్ఞాత పోతుంది జ్ఞేయం మారినా జ్ఞాత మారలేదనుకోండి మనకేమొస్తుంది ఏమనిపిస్తుంది సేమ్ జ్ఞాత రెండు జ్ఞేయాలని పట్టుకున్నాడు అని అనిపిస్తుంది వాస్తవంలో ఒక జ్ఞాతకి ఒక జ్ఞేయము మళ్ళీ జ్ఞేయము మళ్ళీ జ్ఞాత మళ్ళీ జ్ఞాత అంటే మళ్ళీ జ్ఞేయము తెలిసిందండి ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే శంకర్లు అంటున్నారు ఇప్పుడు మీరు ఆవులు దృష్టాంతం చూడండి ఆవులు తెలిసింది ఏమంటే అది ఒక డైఫోల్ ధ్యేయము జ్ఞానం అది ఒక కాబట్టి ఒక ప్రత్యేకమే తెలిసిందండి ఒక జ్ఞానం అండి ఆవులు అది ఒక జ్ఞానం ఆ కాపలాదారు అది ఇంకో జ్ఞానం ఈ ఆవులు వాడివి అది మూడో జ్ఞానం అది మూడు జ్ఞానాలు మనకు వెళ్ళాలనిపిస్తుంది అంతా కనుక ఒకే ముగ్గు జ్ఞానం లాంటి మూడు ఒకే జ్ఞాతకి మూడు జ్ఞానాలు ఉండవు అదే నాకే వచ్చాయంటే అదే మరి ఆ జ్ఞేయం మారినప్పుడల్లా జ్ఞాత మాడుతూ ఉంటాడు కంటిన్యూటీ చేత నేనని అనిపిస్తుంది అక్కడ కొండ స్థిరంగా ఉన్నట్టు అనిపించినట్టుగా అక్కడ కొండ ఏమైనా స్థిరంగా లేదు కానీ ఇక్కడ జ్ఞాత సేమైనట్టుగా అనిపిస్తుంది జ్ఞాత సేమ్ కాదు జ్ఞేయము జ్ఞాత ధ్యేయము జ్ఞాత జేయము జ్ఞాతండి ఇప్పుడు అజ్ఞానము కాలదు ఒక జ్ఞేయము ఈ అజ్ఞా ఒకసారి అజ్ఞానము కలదు అనే కాగ్నిషన్ అయిపోతే ఆ అజ్ఞానము నాకు చెందినది అనే కాగ్నిషన్ దాంట్లో భాగం కాదు అది ఇంకా బికాస్ జ్ఞాత ఒక జ్ఞేయంతో ఖర్చయిపోతాడు ఇంకా జ్ఞాతం ఎందులో ఉండడు అర్థమైనా మీకు ఒక జ్ఞేయానికి ఒక జ్ఞాత కాబట్టి జ్ఞాత అన్నవాడు అజ్ఞానమును గ్రహిస్తే ఇంకా సంబంధ గ్రహణము సంభవము అవదు చూద్దాం సో తమ జ్ఞాతు జ్ఞేయభూతయా అవిద్యయా తాలే సంబంధో గ్రహీతుం నక్య అంటే ఒకే ప్రత్యయంలో భాగంగా ప్రత్యయము అంటే జ్ఞానం కాంపినేషన్ కాన్సినేషన్ కి టైం ఎంత కొడుతుంది ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ కొడుతుంది ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఒక కాషన్ ఉంటుంది ఆ కాన్సినేషన్ కి ఇటు అటు ఏముంటాయి ఇటు జ్ఞాత ఉంటాడు అటు జ్ఞేయం ఉంటుంది ఒకే క్షణంలో ఆ క్షణంలో ఒకే కాంపినేషన్ లో ఒక జ్ఞేయం ఉంటే దానికి కరస్పాండింగ్ గా ఒక జ్ఞాత ఉంటాడు తప్ప అక్కడికి జ్ఞేయానికి ఆ జ్ఞాతకి వాటా సరిపడిపోయింది దిస్ కండ్స్ టు దట్ అండ్ ది ఈక్వేషన్ కాబట్టి ఒకే క్షణంలో ఒకే జ్ఞాతకి అజ్ఞానము యొక్క జ్ఞానము కలుగుతుందే తప్ప అజ్ఞానం ఉన్నది అనే జ్ఞానమే కలుగుతుంది తప్ప అజ్ఞానమున్నది దానికి నేను చెందిన నాకు చెంది ఉన్నది అని రెండు ప్రత్యయములు ఒకే జ్ఞాతకి ఒకే క్షణంలో కలుగుత సంభవము కాదు అర్థమైంద కాబట్టి అవిద్య అధ్యేయభూతయా అవిద్యయా తెలియబడే అవి అజ్ఞానముతో అదే కాలము నుండి సంబంధమును కూడా గ్రహించుట శత్యము కాదు అంటే నేను అభిప్రాయం మీకు అజ్ఞానం ఉన్నట్టు తెలిసిందా అజ్ఞానం ఉన్నట్టు తెలుసు అనుమాన ప్రమాణం చేత మీకు తెలిసింది అజ్ఞానము దగదు అని తెలిసింది తెలిస్తే ఇంకా ఆ అజ్ఞానము నాది అవడానికి వీల్లేదు అర్థమేంటే అజ్ఞానము ఉన్నది అని తెలిస్తే ఇంకా ఆ అజ్ఞానం ఎట్టి పరిస్థితులలోనూ నాది అవడానికి వీల్లేదు ఎందుకది ఆ క్షణంలో ఉన్న ఆ ప్రత్యయంలో ఉన్న ఆ జ్ఞేయము నాకు ఆ జ్ఞాతకి దానికి దానికి సరిపడిపోయింది ఇంకో మళ్ళీ అదే జ్ఞాతకి ఇది జ్ఞేయము ఇది నాకు చెందినది అనే ఎక్స్ట్రా కాగ్నూషన్ విత్ ఇన్ ది సేమ్ కాగ్నూషన్ ఇస్ నాట్ పాసిబుల్ కాబట్టి నీకు నేను అభిప్రాయం ఏంటంటే నీకు అజ్ఞానము తెలుస్తూ ఉంటుందంటే అజ్ఞానము తెలుస్తూ ఉంటుంది ఎప్పుడైనా అజ్ఞానము నాది అనేది తెలిసే పనే లేదు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ ఏ డబుల్ కాంబినేషన్ పార్ట్ ఆఫ్ ది సింగిల్ కాంబినేషన్ ఎ డబుల్ కాంబినేషన్ డబుల్ ఎలి టూ ఎలిమెంట్స్ ఇన్ ది సేమ్ కాంపినేషన్ వన్ ఎలిమెంట్ ఇది అజ్ఞానము రెండో ఎలిమెంటు అది నాకు చెందిన అజ్ఞానము ఇట్ ఈస్ జస్ట్ నాట్ పాసిబుల్ అది అజ్ఞానము అని తెలిసిందంటే అది మీకు చెందినది ఎన్నదు అవదు మీకు చెందినది అయితే ఇదిగో ఇది అజ్ఞానము అని ధ్యేయముగా తెలియబడే లేదు కాబట్టి ఎప్పుడూ కూడా అజ్ఞానము ఉన్నది తప్ప నా అజ్ఞానము అనుకోండి అంటే ఏమవుతుందో తెలుసున డుల్ అది ఆ డబుల్ అజ్ఞానం ఏమిటి అజ్ఞానము ఒకటి అజ్ఞానం ఉన్నది అజ్ఞానం ఉన్నది అని తెలుస్తోంది కాబట్టి జ్ఞానం జ్ఞానము ఏమంటాడు ఇదో అజ్ఞానము గలదు తెలుస్తూ అని నిపుంట ఆ అజ్ఞానాన్ని తన మీద నెత్తి మీద అది అసలు సిసలైన అజ్ఞానం